దేవుని పరిశుద్ధ నామానికి కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మరి సాయంకాల సమయంలో దేవుడు ఇచ్చిన బట్టి ఆయన నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తుంటున్నాను మరి స్కైప్లో కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తుంటున్నాను మరి దేవుడు మరి మనలను సమకూర్చిన విధానాలను బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక మరి ప్రార్థన ద్వారా దేవుని నామాన్ని గణపరుస్తూ మరి స్కైపు ఆరాధనను మనం స్టార్ట్ చేసుకుందాం నేనే ప్రార్థిస్తాను స్తోత్రములు ప్రేమగల తండ్రి పరిశుద్ధిరాయన మీ పరిశుద్ధ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన మహోన్నతమైన పరిశుద్ధ నామానికి కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము నాయన గోపదేవుడ సర్వశక్తి జీవాధిపతి అయినా మీ పరిశుద్ధ నామానికి స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాం ప్రభు నాయన అబ్రహా ఇసాకు యాకోబుల దేవుడ ఆకాశం మహాకాశములే పట్టదాలనే దేవుడ మీకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం ప్రభా ఆయన సాయంకాల సమయంలో మీరు ఇచ్చిన ధన్యతను బట్టి స్థుతులు అర్పిస్తుంటున్నాం నాయన మీరు ఇచ్చిన యొక్క అవకాశాన్ని బట్టి కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా తండ్రి ఈ స్కైపు మేము పాల్గొంటుండగా ప్రభావ మీరే మీ ఆత్మకార్యం జరిగించండి ఆయన మా ప్రార్థనకు జవాబు తెచ్చేయండి ప్రభువా పాటధార మేమ పొందండి వాక్యం ద్వారా నా తండ్రి మీరే మాతో మాట్లాడి మమ్మల్ని మీరు సరిచేసుకొని ఈ లోకానికి మాదిరిగా మీ సాక్షులుగా ఉండేటకు మాతో మీరు మాట్లాడి మమ్మలను సరిచేయమని ప్రభు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తాయి యేసో క్రీస్తు నవంలో తండ్రి ఆమెన్ మీరు పాట పాడండి సిస్టర్ నాము ఎన్ని తరముల కై నా గనపరచదగినది క్రిస్తే సునామము అన్ని నామముల కన్న పైన మము ఏనాము ఎన్ని తరముల కై నా గనపరచదగినది క్రీస్తే సునామూ ఏ సునామూ జయం జయం మ శను శులు లయం లయం ఏ సునామో జయం జయమో శతానులుయము అల్లేవో సన్నేయ అల్లే అల్లేవో సన్నయ అల్లేలు యా మే అన్ని నామముల కన్న పైనామము ఏసుని నామము ఎన్ని తరములకైనా గనపరచదగినది క్రిస్తేసునా పాపముల నుండి విడిపించును ఏసుని నామము నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రిస్తే సునినామో పాపముల నుండి విడిపించును ఏసుని నా మము నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తే సునీ ఏసునామము జయం జయము శతాను శక్తులుయములూ ఏసు నమో జయం జయమో శతాను శక్తులుయము లయం అల్లేవో సన్న అల్లే అల్లే అల్లేవో సన్న అల్లే అల్లే ఎన్ని అన్ని నామముల కన్న పైనామము ఏసుని నామము ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తే సునామము సాతాను పైన అధికార మేచును శక్తిగల యేసునామము సాతాను పైన అతికారం చును శక్తి గల ఏ సునామము శత్రు సమూహం పైన జయముని చును జయశీలుడైన యేసు సునామము సాతాను పైన అతికారమే చును శక్తిగల ఏసునామము శత్రు సమూహం పైన యేసు నామము ఏసునామో ఏసునామో జయం జయమో సతాను శత్రులు లయం లయము ఏసునామము జయం జయమో సతాను శులు లయం లయము అల్లేవో సన్న అల్లే అల్లే అల్లేవో సన్న అల్లే అల్లే మే అమ్మముల కన్న పైనా ఏని మము నా మీరు వాక్యం చే పరిశుద్ధుల వారు దేవ ఈ ఇస్రాయ గొప్ప తండ్రి మీకు కృతజ్ఞత నడిపించుకుంటున్నాం అయినా ఇంతవరకు మీరు మాకు సహాయకులని నడిపించి ఈ యొక్క సాయంత్రం సమయం మీ సన్నిధిలో తండ్రి మీతో సహవాసం కలిగే ఆ గొప్ప భాగ్యాన్ని ఆధిక్యతను మీరు మాకు మీకు ఎంతో బంధనాలు ప్రభావ మాతో మాట్లాడడం అని ప్రార్థిస్తున్నాం ఓ ప్రభావ మా జీవితాలను సరిచేయండి ప్రభావ మనలో ఎటువంటి వేషధారణ లేకుండా ప్రవ్వా యథార్థంగా మేము జీవించగలనే సహాయపడండి తండ్రి శుద్ధ హృదయం కలిగి జీవించగల సహాయపడండి ప్రభావ శుద్ధమైన హస్తాలు తిరుమని పవిత్రమైన హస్తాలు మాకు అనుగ్రహించండి పవిత్రమైన పాదాలు మాకు అనుగ్రహించండి నాయన ఆ తలంపులని మీ మీ తల మార్చండి నాయన మా మనసు తొలగించండి మీ మనసు మాకు అనుగ్రహించండి ఒకప్పుడుగా మీ మీదనే మేము కేంద్రీకరించుకోలేకన మీ మాటలు చెప్తుండగా విని ప్రకారంగా జీవించలేకనా మమ్మల్ని సిద్ధపరచి మనం ప్రార్థిస్తున్నాం ఈ ఆరాధన అంతట్లో మీరే ఆధిపత్యం వహించండి మమ్మల్ని బలపరచండి స్థిరపరచండి ఓ ప్రభుత్వా నీతి సత్యని ధైర్యంగా ప్రకటించే సేవకులుగా తయారు చేసి సంపూర్ణంగా మీకు సమర్పించుకొని జీవించే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ తీర్చిదిద్దామని ప్రార్థిస్తున్నాము మాకు ఇంకా మన లోకంలో వేరే ఏ పనులు ఇవ్వడానికి ప్రాధాన్యత మీకే మేము ఇవ్వాలని ప్రతి విషయంలో అటువంటి జీవితం మాకు అనుగ్రహించమని పరిశుద్ధ నమ్మన్నా ప్రార్థిస్తున్నాం తండ్రి మనము కొన్ని కొన్ని నెలల నుంచి నాజీరు చేయబడ్డ జీవితం లేక దేవుని కొరకు ప్రత్యేకింపబడి జీవించడం అన్న అంశం గురించి ధ్యానిస్తా ఉన్నాము అవి ఐదు దశల వారిగా ఉన్నట్లు మనము గతంలో చూస్తా ఉన్నాము మొదటిదిగా రక్షణ అనుభవము రెండవది స్వీయ జీవితము అంటే పెనుగులాట మూడవదిగా త్యాగపూరితమైన జీవితము దాని తర్వాత సేవకుని జీవన విధానము దాని తర్వాత దాసుని జీవన విధానం ఇవి నాలుగు ఆత్మీయ దశలు నాజీరు చేయబడ్డవాడు ఈ నాలుగు దశలోగా పోతా ఉండాలి ఆ వాడు అంచెలంచెలుగా కానీ దురదృష్టము అనేక పరియాలు మీరు చూపిస్తూ ఉంటాను ఆ గొప్ప జన సమూహము కేవలము మొదటి దశలనే ఆగిపోతా ఉంటారు బహు కష్టంతో రెండో దశకు వస్తూ ఉంటారు లేక స్వీయ జీవితం అంటుంద మొదటి దశ రక్షణ అనుభవాన్ని పొందుకున్న జీవితము అది సిలువని సూచిస్తా ఉంది రెండవ దశ స్వీయ జీవితము అంటే ఆ శరీరాలు శరీరంతో పోరాడడం అన్నట్టు ఆత్మకు శరీరానికి వైరము కాబట్టి దాని పెనుగులాట దశ అంటాం ఓ రీతిగా చెప్పాలంటే మూడవదిగా త్యాగపూరితమైన జీవితము అది తెల్లని జెండాకి సాదృశ్యం వైట్ ఫ్లాగ్ అంటాను ఇంగ్లీష్ దశ సేవకుడు లేక పనివాడు పనివాణి దశ ఏ రీతిగా సూచింపబడుతుంది అంటే వాడి చేతిలో ఒక వాటర్ బేసిన్ తర్వాత ఒక టవల్ ఒత్వాలి బేసిన్లో కాళ్ళు గడగల టవల్ తో తుడవాలా అదే సేవకుని జీవితం లేక పనివాణి జీవితం ఇంటికి వారికి అందరికీ సేవకుడు ఏం చేస్తాడు యజమాని ఇంటికి వాళ్ళకి అందరికి నీళ్ళు ఇస్తాడు కాళ్ళు కడుకోవడానికి తర్వాత టవల్ ఇస్తాడు కాళ్ళు తుడుచుకోవడానికి కానీ పనివాడు ఏం చేస్తాడంటే వాడే తనంతట తానే నీళ్లు పోసి టవల్ తోడు తుడుస్తాడు అన్నట్టు అది ఈస్టర్ పండుగ గురించి చాలా మంది చేసుకుంటారు ఉదయం సన్ రైజ్ సర్వీస్ అంటారు ఆ సన్ సర్వీస్ లో చాలా సంఘాలలో ఈ కాళ్ళు గడుగటం అన్న విషయం ఉంటుంది ఎందుకంటే పరిశుద్ధ సమపతపు ఆరాధనలో రెండు ఆచారాలు మనకు కనిపిస్తాయి అంటే ఒకటి ఏంటంటే ఆ వల్ల పొందడము రెండవదిగా కాళ్ళు గడగడం ఈ రెండు ఆచారాలు కొనసాగుతూ ఉంటాయి అన్నట్టు కానీ ప్రతి సండే కుదరదు కాబట్టి ఆ సమస్య ఒక దినము దానికి కేటాయించి కాళ్ళు గడగడం అన్నది ఒక సెలబ్రేషన్ లాగా పెట్టుకుంటుంది అన్నట్టు సరే అది నాలుగవ దశ అయితే చివరి దశ దాసుని దశ లేక క్రీస్తుకి దాసుడు బానిస రీతిగా చెప్పాలంటే బనివానికి దాసునికి చాలా తేడా ఉంటుంది పనివాడు కేవలం పని చేస్తా ఉంటాడు స్వతంత్రుడే పని కాగానే ఇంటికి వెళ్ళిపోతాడు కానీ దాసుడు అట్లా కాదు ఇరవై నాలుగు గంటలు యజమాని దగ్గరనే ఉంటాడు దాసుడు ఎందుకంటే యజమానుడు కొనుక్కున్నాడు వాడిని కాబట్టి దాసుని గుణం దాసుని జీవన ఏ రీతిగా సూచింపబడుతుంది ఒక సుత్తే మరియు పులితో పోల్చబడింది వాడి జీవితం అన్నట్టు వాటన్నిటి బహు ధ్యానించాలనే ఆశపడుతున్నాం కానీ ఈ రోజు కూడా కాకపోవచ్చు అట్లా దీర్ఘంగా ధ్యానిస్తూ ఉంటాయి అంటే ఆ సుత్తే మరియు ఓలి ఎవరి దగ్గర ఉంటాయి అంటే మీరు చాలాసార్లు చూసింటారు చెప్పులు వాటి దగ్గర ఉంటాయి అవి అంటే వాడు అంతగా దీన స్థితికి వాడు అంటే ఆ స్థితిలో జీవిస్తున్న వాడు అన్నట్టు అంత బానిసత్వం అంటే కాబట్టి ఈ యొక్క నాచలు చేపడ్డ జీవితంలో మొదటి దశ రక్షణ అనుభవము రెండవ దశ ఆ శరీరంతో పెనుగులాట లేక స్వీయ జీవితము మూడవ దశ త్యాగపూరితము ఆయన జీవితము నాలుగవ దశ పనివాడుని సేవకుడు చివరి దశ దాసుడు కానీ అనేక పర్యాలు మనం వీటిని తీవ్రంగా ధ్యానిస్తున్నప్పుడు గొప్ప జన సమూహము మొదటి రెండు దశలనే ఉండిపోతుంది వారికి త్యాగం పూరితం అనే జీవితం చేయడానికి ఇష్టం ఉండదు ఎందుకంటే వారు ఏషాము జీవితాన్ని ఎన్నుకున్నారు కానీ యాకప్పుడు ఒక పనివాని జీవితాన్ని ఎన్నుకున్నాడు మనం మనకు ఏ సుబ్రహ్మణ్యం వివరించేవారేమో దాసని జీవనం విధానం ఎన్నుకోవాలి కానీ మన నాకు తెలిసిన బా నాకు తెలిసిన కాడికి బహు కొంతమంది ప్రపంచాత్మకంగా సేవకులు ఈ దశకు ఎదిగినవారు అన్నట్టు కాండే వాళ్ళు ఉన్నారేమో కానీ దాసుని జీవము దాసుని గుణగణం కలిగిన వారు అతి తక్కువ మన గ్రూప్లో నాకు తెలిసిన వాళ్ళ ఒకరికి నాకు ఆ బేసింగ్ టవల్ రాలేదు చాలా మంది మరి విశేషంగా త్యాగపూరితమైన జీవితం వచ్చిన రా అంటే కూడా ప్రశ్నించుకోవాలా అంటే చెప్పాలంటే మొదటి రెండు దశలనే ఊడిపోయినారు ఇంకా పెనుగులు ఆడుతున్నారు జీవన విధానాల కొరకు జీవనోపాధి కొరకు ఏమి తిందుమా ఏమి కాదు మా ఆర్థికంగా ఎట్లా బలపడాలా కుటుంబాలను ఎట్లా పోషించుకోవాలా ఈ ప్రయాసం ఉన్నారు అన్నట్టు ఒక జాబ్ కొరకు ఇంకొక జాబ్ కొరకు అట్లా ప్రయాసంలో ని ఎవరు కూడా ఆ యొక్క మూడవ దశకి రావడము గుర్తు లేదు వాళ్ళని కానీ ఎప్పుడైతే మూడవ దశకి నువ్వు దాటుతావో అంటే త్యాగం చేసుకుంటావో నీ సమయాన్ని నీ ధనాన్ని నీ వ్యామోహాలను అన్నిటినీ బలిగా అర్పించేస్తావో నీ శరీర కోరికలను అహము ఇవన్నిటినీ విడిచిపెడతావో శరీరకుల జీవితాన్ని సంపూర్ణంగా విడిచిపెడతావో విలువగల నీ సమయాన్ని నువ్వు వ్యాయామం చేయగలవు దేవుని కొరకు దేవుని బిడ్డల కొరకు నువ్వు ఆ మూడవ దశ నుంచి నాలుగవ దశకి వచ్చిన వాడవన్నట్టు నాలుగవ దశకి వచ్చిన దానం అన్నట్టు కానీ ఐదవ దశకి బహుగా తక్కువ మంది వస్తారు నేను అవే విషయాలు నీకు ఇలా చూపించబోతున్నాను ఎందుకు ఇంతగా కష్టం ఎప్పుడు దాసుడు అంటే రెడీగా ఉంటాడు దాసుడు పని కొనుగోడు సేవప్పుడు పని ముగించుకోనక అమ్మాయి ఇంటికి వెళ్ళిపోలమ్మా అని వెళ్ళిపోతాడు వాడు అంటే వాడికి స్వేచ్ఛ ఉంది కానీ దాసునికి లేక మానిసకి స్వేచ్ఛ లేదన్నట్టు కబటి కాబట్టి ఐదవ దశలో నాజిరి చేపడ్డ జీవితంలో ఐదవ దశ బానిసత్వానికి సాదృశ్యం లేక బానిస లేక దాసుడు అనేవాడు ఇతరులకు ఇతరుల కింద గంటలు పనిచేసేవాడు అన్నట్టు ఇంకా వాడికి వేరే పని ఏముండదన్నట్టు యజమాని దగ్గర ఒక సర్వెంట్ లాగా ఉన్నాడంట ఒక దాసుడు లాగా ఇది సంపూర్ణమైన జీవితం లాస్ట్ దశ నాజీర్ చేపడ్డ జీవితంలో ఇది లాస్ట్ దశ కానీ అంతవరకు సహించిన వాడే పల్లొరాజం పో ప్రవేశించిన అర్థం ఏంటంటే ఈ లాస్ట్ దశలో చాలా మంది పోగొట్టుకుంటారు అని నేను నేను యొక్క పర్యాలు ఎందుకంటే ప్రభు ప్రభు అని పిలిచి ప్రతివాడు పలుగరాజం చేయడానికి చెప్తుంది ఆ దినమున ప్రభు నామ దయ్యం వెలగొట్టదా రోగులు స్వస్థపరచలేదా అనేక మంది వారిని మరి సమర్థించుకో ప్రయత్నిస్తుంటారు కానీ వాళ్ళందరూ ఈ దశ వరకు రానిదనే జ్ఞాపకం చేయబడుతున్నారు మీరు ఎవరు నాకు తెలియదు అర్థం ఏంటి ఏ రోజు మీరు సర్వెట్ గుణగణానికి కూడా లేరే మీరు త్యాగిన జీవితం చేస్తారనుకుంటున్నారే కానీ అది నిజమైన త్యాగం కాదు కాబట్టి ఈ ముగింపు దశ అంటే ఇది ఒక పరుగు పందేమని మనకు తెలుసు క్రైస్తవ జీవితము కవులు మనకు జ్ఞాపకం చేస్తాడు ఎండి రాష్ట్ర పత్రికలో పదకొండో అధ్యాయంలో ఇది పరుగు పందెము కాబట్టి ఆత్మీయ జీవితంలో కూడా నాజీరు చేపడ్డ జీవితంలో కూడా ఐదు దశలు ఉంటుండగా మొదటి దశ నుంచి చివరి దశ అంటే అది ఫైనల్ లైన్ అంటాం కదా రనింగ్ రేస్ లో లాస్ట్ లైన్కి వచ్చిన ఫినిష్ లైన్ అంటారు ఇంగ్లీష్ లో ఆ లాస్ట్ లైన్ చివరి ఆ గుర్తింపు లే గీత చివరి గీత అంటాం దాన్ని ఆ చివరి గీత దాటినామంటే నువ్వు విజయం వదినట్లే అన్నట్టు కానీ ప్రైజ్ సిద్ధగా ఉంది అన్నట్టు బహుమానం సిద్ధంగా ఉంది అన్నట్టు కాబట్టి నాజర్ చేపట్టిన జీవితంలో చివరి దశ వరకు రావాలా అనేది ప్రతి ఒక్కరి ఆశయం ఉండాలి ప్రతి ఒక్కరి తపన ఉండాలా లేకపోతే అంత అక్కడ మీరు ఎవరు నాకు తెలియదంటే చెప్పండి పరిస్థితి ఇంకా సెకండ్ ఆపర్చు ఆపర్చునిటీ లేదంటే కదా సెకండ్ ఛాన్స్ లేదన్నట్టు మన లైఫ్ లో కాబట్టి ఆ అన్న దానికి అర్థము మనం అర్థం చేసుకోవాలా ఏంటంటే బానిస అనేవాడికి వేరేది ఏముంటది పని వాడికి వేరే ఆ వేరే వాటి మీద మనసు ఉండదు అన్నట్టు ఇరం గంటలు వాడు తన యజమానికే దాసోహం అన్నట్టు కాబట్టి మొదటి కొరింత పత్రిక ఆరవ అధ్యాయము నుంచి కొన్ని వ్యాఖ్యాలు చూద్దాం మొదటి కొరితలు పత్రిక ఆరవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై వర్షాలు ఏముందంటే మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది అని మీరు ఎనగరా అదొక ప్రశ్న దాని అర్థం మీరు మీ సొత్తు కాదు మీ సొత్తు మీరు మీరు కారు నీ ఒకటే వాక్యం మీరు మీ సొత్తు కానప్పుడు మీరు కొనబడినవారు కాబట్టి విలో పెట్టి కొనబడ్డవారు కనుక మీ దేహంతో దేవునిని మయమపరచుడి అంటే ఇంకా ఈ దేహం ఇంకా వేరే వాటి కొరకు వాడుకోమన్నట్టు ఇల్లుకప్పు మహిమ కొరకు మనుషుల మెప్పుల కొరకు వాడుకోమన్నట్టు అందుకని ఈ దేహము ఆయన కొనుక్కున్నాడు కాబట్టి ఆయననే మహిమపరచాలా అనేది పౌలు అర్థంగా చెప్తాను అదే అధ్యాయము మొదటి కొరత పత్రిక ఏడవ అధ్యాయము ఇరవై రెండవ మనం ఏం చేస్తామంటే ప్రభునందు కలబడిన దాసుడు ప్రభు వలన స్వాతంత్రము పొందిన కాబట్టి ప్రభువు వలన పిలబడ్డ దాసుడు ప్రభు వలన స్వాతంత్రం పొందినవాడు ఆ ప్రకారమే స్వతంత్రుడయ్యండి పిలబడ్డవాడు క్రీస్తుదాసుడు ఆశ్చర్యం కదా ప్రభువులందు పిలబడ్డ దాసుడు ప్రభు వలన స్వాతంత్రం పొందినవాడు కానీ ఆ ప్రకారమే స్వతంత్రుడయ్యుండి పిలబడ్డవాడు క్రీస్తుదాసుడు కాబట్టి రక్షింపబడ్డ వాళ్ళందరూ పాపం నుంచే స్వతంత్రత పొందిన వాళ్ళే కాబట్టి వాళ్ళు అందరూ క్రీస్తుకి దాసులే కానీ అందరు దాసులే అంటే కాదని చూపి ఎందుకంటే నీ సొంత కోరికలను తీర్చుకునేవాడు దాసుడు కాదన్నట్టు అక్కడే తెలిసిపోతుంది సేవకుడికి దాసునికి ఉన్న నీ ఉన్న కోరికలని కొంత తీర్చుకుంటలే తర్వాత పోయి దేవుడికి క్షమాపణ కోరుకుంటలే అనే జీవితం మనది అట్లా ఉంటే నువ్వు ఎప్పటికి కూడా ఫినిష్ లైన్ రాలేవు అంటే చివరి గీతకి రాలేవు ఆ రన్నింగ్ రేస్ లో చివరి గీత వరకు ఆ పరుగు పంద్యంలో ఆ చివరి గీత వరకు ఎవరు రాకపోతే ఎంత బయటకరం ఉంటది కానీ ఇది సాధ్యము రాగలరు మీరు అన్న విషయాన్ని ప్రభు జ్ఞాపకం చేసే వాక్యాల ద్వారా గనుక మనము చూడండి ఇప్పుడు కొరతలాష్ట పత్రిక ఏడవ అధ్యాయము ఇరవై మూడవ మీరు విలువ పెట్టి వారు గనుక మనుషులకు దాసులు కాకుడి అర్థమవుతుందా మనుషులకు దాసులు కావద్దు ఈ వాక్యము ఇంకొక డైమెన్షన్ లె కూడా చెప్పాలని నాశపడతానే కానీ అది ఎట్ట వెళ్ళిపోద్దని కొంచెం భయం కూడా ఉన్నాడు ఏందనంటే మనుషులకు దాసులుగా అవద్దు మనం ఈ లోకస్తులకి ఎందుకంటే నిన్ను విలబెట్టి కొనుక్కొని నిన్ను స్వతంత్రంగా చేసుకున్నాడు అంటే తర్వాత ఆయన సొంతగా చేసుకున్నాడు కాబట్టి నువ్వే ఒక మాస్టర్ లాగ్ కూడా ఉండాలా ఈ లోకస్తుల దృష్టిలో నువ్వు ఈ లోకస్తులకి దాసులుగా ఉండద్దు చెప్తుంది ఈ వాక్యం అంటే నువ్వు ఒక చేతి కింద పనిచేసేవాడు కావు నువ్వు దేవుడి కింద పనిచేసేవాడు కాబట్టి ఇద్దరు ఇద్దరు యజమానులు ఉండకూడదని కూడా వాక్యం చెప్తుంది కదా మనం కాబట్టి నువ్వు కేవలం యేసు ప్రభు నీ యజమాని అని ఆయనకే నువ్వు దాసు లేక నీ జీవితాన్ని సంపూర్ణంగా సమర్పించుకొని ఆయన కొనుక్కొని నువ్వు విలువబెట్టి కాబట్టి ఆయన పనే మనం చేస్తాండలా మనం మనుషులకి దాసులు కావద్దని వాక్యం అంటే మనుషులకి మన బానిసలు కావద్దు నేను ఒక చెప్పాలా ఎప్పుడు బానిసైతం తెలుసా ఎవరి దగ్గర నుంచైనా ఏమన్నా ఆస్ ఆశించి తీసుకుంటే దాసులం అవుతాం బానిసలమవుతాం అంట మనుషులకి వాటి డబ్బు తీసుకున్నా వాటి అప్పు తీసుకున్నా వాడి వస్తువులు తీసుకున్నా వానికి మనం బానిసలం కాబట్టి మనం మనుషులకు దాసులు కాకూడదు అన్న విషయానికి జ్ఞాపనం చేస్తుంది వాక్యం కాబట్టి ఇప్పుడు చూడండి రోమరాష్ట్ర పత్రిక ఆరో అధ్యాయం ఒక వాక్యం చేస్తాం మనం మనుషులకు దాసులు కాకుండా ఉండాలా దేవునికి దాసులు అయి ఉండాలా అనేది ద్రోమిణాశన పత్రికలు చూస్తాం చూడండి ద్రోమి రాష్ట్ర పత్రిక ఆరో అధ్యాయము ఇరవై రెండవ అయినను ఇప్పుడు పాపం నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరుశులత కలిగి ఫలము దాని అంతము నిత్య కాబట్టి ఇక్కడ ఏముంటుందంటే మనం విమోచింపబడ్డవారు పాపం నుంచి కాబట్టి దేవునికే దాసులై ఉండాలా కాబట్టి దేవునికే దాసులైన తర్వాత పరుషుధాత్మ కలిగి ఉంటే ఫలము అంటే ఒకవేళ పరశుధాత్మ లేకపోతే నీకు ఫలం లేదన్నట్టు పరశుధాత్మ కలిగి ఉంటే నీకు ఫలము పరశుధాత్మ ఫలము నీకు లేకపోతే నీ అంతము నిత్య జీవము అది ఉండదు అన్నట్టు నిత్య జీవం రావాలంటే పరశుదాత్మ ఫలం ఉండాలి అందుకే నేను ఎన్ని సార్లు పోయిన వాళ్ళు కూడా జ్ఞాపకం చేస్తాను మీకు ఏంటంటే కృపార పొందినంత మాత్రమే నిత్య జీవం దొరకదు ఎందుకంటే కృపారులు చాలా మందికి ఇస్తున్నాడు దేవుడు మనం ఉంటుందే కృపాకాలం కదా మతంలో కానీ పరశుదాత్మ కలిగి మీకు ఫలము పరశుధాత్మ అభిషేకం కలిగి మీకు ఫలము అంతవరకు మనం ప్రయాసపడాలి తర్వాత పరశుదాత్మ యొక్క ప్రత్యక్షత ఉంది కరెక్టే వాషల వరము తదితర వరాలు అన్నీ ఉన్నాయి అవన్నీ ఉన్నా కానీ నీలో పరశుధాత్మ ఫలం లేకపోతే వరం నుండి వృధా ఎందుకంటే అవన్నీ నిరర్థకం అయిపోతాయంట భాషలు నిలిచిపోతాయంట ప్రవచనాలు నిరర్థకం అంట కానీ దేవుని ప్రేమ శాశ్వతంగా ఉండిపోతుంది కాబట్టి ఫలాలలో ప్రేమ ముఖ్యమైన ఫలం కదా కాబట్టి పరశుదాత్మ ఫలము ముఖ్యమైన ఫలము ప్రేమ తన తర్వాత సమాధానము దీర్ఘశాంతము ఇట్లాంటివన్నీ మీకు తెలుసు దయానుత్వము ఆశ మంచితనము సంతోషము ఇట్లాంటివన్నీ కాబట్టి మనం మనుషులకి దాసులు కాకుండా దేవునికే దాసలమై ఉండాలని రోమ రోమార్ రాష్ట్ర పౌలు జ్ఞాపం చేస్తున్నాడు పరుశులైన పౌలు ఆ యొక్క విషయాన్ని ఎంతగా జాగ్రత్తగా రాసిందో చూడండి పాపం నుంచి విమర్శింపబడ్డము దేవునికి దాసులై ఉంటడము పరిశుద్ధత కలిగి జీవించాలా ఎందుకంటే అదే మీకు మీరు రక్షింపబడ్డవారు అన్న దానికి ఫలం అనేది మీరు పరిశుద్ధంగా జీవించేటట్టు అదే ఫలం తర్వాత ఆ ఫలము మీకు నిత్య మార్గం ఆశ్చర్యంగా ఆ రీతిగా మనము నాద్యం చేపడ్డ జీవితము ఫల ఫలితమైన జీవితం కూడా ఈ ఐదవ దశలో ఇవన్నీ మనం ఈ వాక్యాలు చూస్తాము ఎట్లా సిద్ధపడాలా ఎందుకు మీరు ప్రభుకి దాసుగా జీవించాలని నేర్చుకోవాలా అనేది చెప్తుంది కానీ నేను చెప్తున్న ముందుగానే హెచ్చరిక పోయిన వారు చాలా చిన్న గుంపు బహుగా చిన్న గుంపు మంది లక్ష మంది తప్ప ఈ సృష్టిలో ఎవ్వరు కూడా దాసు స్వభావం కలిగిన వారు కాదు ఎందుకంటే నేను ఏ వాక్యం చెప్పిన ఏ విషయాలు మాట్లాడదా వాటికి వాక్య ఆధారాన్ని తీసి చూపిస్తా ఉంటా మీకు లేకుండా ఒకటన్నా రుజువు పరిచయండి అంటే ఇవన్నీ సిద్ధపడాలంటే ఎంత టైం గడపాలో ఊహించుకోండి త్యాగపరి జీవితం లేకపోతే ఇవన్నీ మొబైల్ యాప్ లో సర్చ్ కొట్టి టక రాసుకోవడం ఛానెస్ ఉన్నాయి వాక్య పరిచయలో నువ్వు ఆరు గంటలు మన ఎబ్రోన్ సహవాసంలో చెప్తారు కనీసం ఆరు గంటలు నువ్వు వాక్యాన్ని ధ్యానించకుండా కులిపిటం ఎక్కువ దంటవు ఎందుకు ఇదాక నేను చెప్పు త్యాగపూరితమైన జీవితం లేకుండా సేవా జీవితం పనికి అది నాలుగవ దేశం త్యాగపూరితమైన జీవితం మూడవ దేశం ఆరు గంటలు నువ్వు త్యాగం చేయ చేయని వాడు ఎట్లా సువార్త పరిచర్య యాజక ధర్మం చేయగలవు అంటే నీలో ఏదో వేషధారణ ఉందన్నట్టే కదా ఈ శిష్యుల ఒక దినము ఎర్లీ డేజ్లో సెవెంటీ ఎయిట్ సెవెంటీ ఎయిట్ నైంటీ ఎయిటీ ఆ ప్రాంతంలో ఒక పాట పాడుతుంటే వేషిస్తాను కానీ వేషదారుని క్షమించినటువంటి ఆమె పాటలు అది కరెక్టే ఎందుకంటే పాపం తన ప్రయ తన జీవనోపాధి కొరకు ప్రయాస పడుతుంది ఆయనే కానీ వేసదారు అప్పుడు వాడికి అన్ని ఉండగా కూడా మోసం చేస్తున్నారు కాబట్టి ఈ చివరి దశలో మొట్టమొదటి పాయింట్ ఏంటంటే బానిస అనేవాడు క్రీస్తుకు మాదిరిగా జీవించాల ఫస్ట్ పాయింట్ ఇది క్రీస్తుకి మాదిరిగా జీవించడం మనం నేర్చుకోవాలి క్రీస్తుకు మాదిరిగా జీవించడం అంటే ఏంది వాడు చెప్పగలరా క్రీస్తుకి మాదిరిగా జీవించాలంటే చూడండి ఎప్పుడైతే నువ్వు నువ్వు చేసిన పనికి బదులుగా ఏదైనా ఆశిస్తే నువ్వు బానిసవు కాదు వాడు అన్నట్టు ఎందుకు పడేవాడు చిత్తానికి పాత్రడు ఈ నాలుగవ దశకి ఐదవ దశకి నేను వ్యత్యాసం చూపిస్తున్నా మీకు మీరు ఎక్కడ ఉన్నారో మిమ్మల్ని మీరు పరిశీలించుకోమని చెప్తాను కదా మనం మన గ్రూప్ లో ఎప్పుడైనా కానీ ఎందుకు ఇవన్నీ మన బయలుపరచబడుతున్నాయంటే ఈ కాలంలో నువ్వు ఆ నాలుగవ ఐదవ దశకి ఎదగకపోతే మటుకు నేను మీ వలన ఆయన సంతోషం పొందాడు కొన్ని లక్షల మంది ఉన్నారు దాస సేవకులు పదులు ఇరవైలు ముప్పైలు దగ్గర దగ్గర వంద నూట నలభై నూట నలభై నాలుగు వేల మంది అంతే వన్ లాక్ ఫార్టీ ఫోర్ థౌజండ్ అంటే చాలా చిన్నగా ఉంటాయి ప్రపంచాత్మకంగా కాబట్టి ఉపమాన్ రైతుగా చెప్పడింది కరెక్ట్ గా ఎవరు కానీ ఉపమాన్ రైతుగా చెప్పబడింది ఏంటంటే పన్నెండు వన్ అంటే పన్నెండు ఇంటూ పన్నెండు కదా కాబట్టి ప పన్నెండు మొదటి పన్నెండు పాత నిదన జీవన విధానాన్ని సూచిస్తా ఉంది ఏది అయితే ఆ యొక్క పన్నెండు గోతిని కొన్ని ప్రముఖులకు సమర్పించుకొని జీవించు తర్వాత అప్పోస్థలలో మంది పన్నెండు పన్నెండులు నలభై నూట నలభై నాలుగు ట్వెల్వ్ కాబట్టి ప్రవక్తలు శిష్యులు లేక అప్పోస్తలు వేసిన పునాదుల మీద కట్టబడ్డ జీవితాలే ఈ లక్ష నలభై నాలుగు మన డెఫిన్స్ లో రాష్ట్ర పత్రికలు అందిస్తూ ఉంటాం కాబట్టి ఇప్పుడు చూడండి బానిసకి క్రీస్తుకు మాదిరి బానిస అనేవాడు క్రీస్తుకు మాదిరి ఎట్లా జీవించాలా అనేది ఇక్కడ ఒక వాక్యాన్ని మనం చూస్తున్నాం చూడండి నూకాసు వార్త పదిహేడవ అధ్యాయము ఏడవ అష్టంలో తున్నువాడు కానీ మేపు వాడు కానీ మీలో ఒక దాసునగా వాడు పొలంలో నుండి వచ్చినప్పుడు నువ్వు ఇప్పుడే వెళ్ళి భోజనం చేయమని వాడితో చెప్పున్నా చెప్పడు అంటుంది వాక్యం అంటే వాడికి వాణి వాణిసత్వంలో అంటే దాసుడుగా ఉన్నవాడికి యజమాని మీద మనసు కేంద్రీకరించుకుంటాడు కానీ ఇంకా వేరేది ఏం అన్నట్టు వాడికి ఆకలి ఉన్నా పట్టించుకోడు తర్వాత యజమానుడు ఏం పని చెప్తా పని చేస్తేనే ఉంటాడు వాడు వాడి వాడి సెల్ఫ్ ఏమో అన్ని పోస్ట్పోన్ చేసుకుంటా ఉంటాడు అంటే స్వీయ జీవితం నుంచి బయటకు వచ్చినాక త్యాగపరుతున్న జీవితం నుంచి బయటకు వచ్చినాక పనివాడిగా పనిచేసి సంపూర్ణమైన దాసులుగా తయారైన వాడు ఎట్లా ఉంటాడనేది ఈ వాక్యం జ్ఞాపకం చేస్తున్నారు అదే రీతిగా ఎఫ్ఎస్ రాష్ట్ర అధ్యాయము ఇక్కడ చాలా ఆశ్చర్యకరమైన విషయాలు రాయబడ్డాయి ఐదు నుంచి ఎనిమిది వర్షాల గురించి చూడండి అని ఆ వాక్యం ఐదవ వర్షంలో దాసులార యథార్థమైన హృదయం గలవారే భయముతో కొతోను క్రీస్తుకు వలే శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులయుడు ఇది రెండు లేయర్లు రెండు అంచుల వాడేగల కాలు ఒక అంచు ప్రకృతి సహజమైంది ఒక అంచు ఆత్మీయమైంది ఈ లోకపు యజమానులకు ఎట్లా విధేలు చెప్తుంది మరి పైన యజమానికి మరి ఎట్లా మరి విశేషంగా మనము దాసుక ఏం చెప్పుకునేది మొదటిగా యథార్థమైన హృదయము రెండవదిగా భయము మూడవదిగా వణుకు నాలుగవదిగా క్రీస్తు అలే ఈ నాలుగు పాయింట్స్ అక్కడ చెప్తుంది కాబట్టి యథార్థము హృదయము యథార్థమైన హృదయము భయము వణుకు క్రీస్తు అలే నాలుగు విషయాలలో మనం ఏం చేయాలంట విషయమై మీ యజమానైన వారికి విదైలం చేస్తుంది దాని మనం ఆత్మీయ లేని చూసాం ఇప్పుడు వేరే అంచు కట్గా ఆత్మీయ అంచు చూసాం అక్కడ ఏమంటుంది ఆత్మీయ అంచులో ఎవరు నీకు యజమాను చెప్పండి ఇందాకనే చూస్తే వాక్యము వేరుగా మీరు మనుషులకి బానిసలు కావటం దాని అర్థం ఏంటంటే నువ్వు ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ లాగా ఉండాలి కానీ ఒక చేతి కింద పని చేసిన లాగా ఉండద్దు అని చెప్తుంది వాక్యం చాలా మంది ఈ వాక్యం నేను చెప్తున్నా హండ్రెడ్ ఒక కింద పని చేయొద్దు అని చెప్తుంది వాక్యం ఎందుకంటే మనుషులకు దాసులు కాకూడదు కానీ నిన్ను ఎవడు కొనుక్కున్నాడో అతనికే నువ్వు దాసం లేదు ఏ దాసు కాబట్టి ఈ లోకంలో మనం వ్రక్కలంటే పనులు చేసేవాళ్ళు వాడు పనులతోనే సమయమంతా ముగించుకుంటాడు లైఫ్ ఉదయం నుంచి సాయంత్రం వాడు రిటైర్ అయ్యేంత వరకు వాడు ఉద్యోగంలో సమయాన్ని పోగొట్టుకుంటా ఉంటాడు కానీ వేసి ప్ర ఒకవరకు ఈ రోజు వాడు చేయలేడు కానీ చాలా మంది ఫుల్ టైం సేవకులు అనుకుంటారు నేను సమర్పించుకున్న దేవుడు కానీ కానీ కూడా వాళ్ళ దాసుని గుణగణం లేని జీవితంలో జీవిస్తున్నారు ఈరోజు ఎందుకంటే అది ప్రశ్న వేసుకుంటే వాడికి అనుమానంగా ఉంటుంది ఎందుకు వస్తే తన మీకు నేను అబద్ధం ఆ యజమానులు అయిన వారికి విధేలు ఏంటంటే మనుషులను సంతోషపెట్టువారు చేయనట్లు చూడండి మనుషులను సంతోష పెట్టువారు చేయనట్లు కంటికి కనబడటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తం మనఃపూర్వంగా జరిగించచ్చు మన జీవితం అటువడానికి క్రీస్తుకు దాసులమని మనం ఎరగాల ప్రతిరోజు అహప్రభా నేను మీ దాసుని ప్రభా అని ఏ రోజునే ప్రేరు చేసినవా హండ్రెడ్ చేయలే ప్రవ్వ నేను నీ దాసుని ప్రవ్వ అని చేస్తారా ఎవ్వడు చేయడు ఏ పాశ్చాత్యో నేను వెళ్ళలేదు ఈ సంవత్సరాలు అక్కడ తెలిసిపోతుంది ఆత్మీయన జీవితం అనేది ఎక్కడ ఉంది అనేది దిగరొచ్చు కాబట్టి దేవుని చిత్తాన్ని మనపూర్వంగా జరిగించేవాడే దాసుడు ఈ పాయింట్ ఇప్పుడు మీరు అండర్జ్ చేసుకోండి మీ లైఫ్ లా దేవుని చిత్తాన్ని మనపూర్వంగా జరిగించేవాడే క్రీస్తుకి దాసుడు ఈ వాక్యం చెప్తుంది ఐదో ఆరో వచనం రాసిన పత్రిక ఆరవ అధ్యాయము ఆరవ వచ్చి ఎఫిషియన్స్ సిక్స్ అని మైడ దృష్టిలో పెట్టుకోండి తర్వాత ఏడవ వర్షం చూడండి మనుషులకు చేసినట్లు కాక ప్రభులకు చేసినట్టే ఇష్టపూర్వకంగా సేవ చేయడి ఇదే వైట్ ఇష్టపూర్వకంగా ఎంతమంది మనలో సేవ చేస్తున్నారు చెప్పండి ఒక ఒక ప్లేస్లో పోవాలా బ్రదర్ నువ్వు అంటే ఏ నెపం నువ్వు ఎందుకంటే ఇది పెళ్లి విందుకు సంబంధించిన పోదు కదా హేష్ పెళ్లి కుమారుడు మనము పెళ్లి కుమారుడు ఇంకా నువ్వు స్వర్ణం చెప్పొద్దు అన్నట్టు ఎందుకంటే దానికంటే ఎక్కువ దేనికి ప్రాధాన్యత నువ్వు దానికి పాత్రుడువి కాబట్టాడు కదా ఉదాహరణకి ఆదివారము నువ్వు ఒక సేవ చేయాలా ఒక ప్రాంతంలో సేవ చేయాలా రక్షణకు వస్తాడు ఇంకొకరి ఇంటికి పోతే వాడు రక్షణకు రాడు అంటే నువ్వు యోనా కొనగలిగిన వాడు అన్నట్టు కదా కానీ అట్లా చూడండి ఎవరైనా పిలిస్తే ఖచ్చితంగా పోతాను లాస్ట్ థర్టీ ఇయర్స్ నుంచి ఎప్పుడు కూడా నేను ఎక్స్క్యూజెస్ చెప్పలేదు ఉదాహరణకి నీలాంబర్ వదలు చదివానట నేను కమిటీ అయిన సిస్టర్ మేము నడిపిస్తాను మీ చర్చి ఏం భయపడకండి అది ఎందుకంటే సెంటర్ నేను పోవచ్చు కదా చాలా సంద ఎందుకు అందరిని పంపాలని ఆశపడతానంటే అందరు దాసలు హృదయం కలిగిన వాడు అని అనేది నా డే ఆశ కానీ దాన్ని అన్నట్టు ఎందుకు రావట్లేదంటే చెప్పాను కదా మొదటి రెండు దాసలు ఆగిపోతుంది క్రైస్తవ జీవితము అంత వరకు ఇష్టపూర్వకంగా సేవ చేయడము చాలా కష్టము రాజీనాలు చేయడం వంటినీ ఇంకా వేరే మైండ్ ఉండద్ది కదా వేసుకో తప్ప అయినప్పటికే మనం జీవిస్తామనేది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ముందుకు వెళుతూ ఉండాలి ఇష్టపూర్వకంగా సేవ చేయడము చాలా కష్టం ఎనిమిదవ ఇప్పుడు రాష్ట్రపత్రిక ఆరవ దేవు ఎనిమిదవ దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతి వాడును ఏ చేయను దాని ఫలము ప్రభు వలన పొందునని మీరు ఎరుగురు కాబట్టి ప్రతి పనికి ఈ లోకంలో చేసిన ప్రతి పనికి ప్రభు మనము ఒక ఫలము పొందుతామంటూ స్వతంత్రుడైనను మీలో ప్రతి వాటిను ఏ సత్కార్యము చేయనో దాని ఫలము ప్రభు వలన మీరు ఎరుగురు కాబట్టి ఈ లోకంలో దేని పనిచేసినా ఫలం మటుకు రావాల్సింది ప్రభు నుంచే అంటే పరుషుతాత్మ నుంచి పరుషుదాత్మ ప్రభు అని చెప్తుంది వాక్య విధ కాబట్టి ఇప్పుడు చూడండి నాసీ జీవన విధాన శైలి గురించి కొన్ని పాయింట్స్ గురించి ఆశపడుకున్నా ఏంటంటే ఏసు ప్రభుకి సంపూర్ణమైన మాదిరిగా జీవించాలి అంటే ఒక మోడల్ అంటాం కదా ఒక మోడల్ లాగా జీవించాలి మోడల్ అంటే కంపేర్ చేయలేమన్నట్టు ఇంకా వేరే వాళ్ళకారు మోడల్ అంటే ఇది స్పెషల్ అన్నట్టు ఏస్రో అంత స్పెషల్ కాబట్టి ఏస్రోతోనే పోల్చుకోవాలన్నట్టు ఎందుకంటే చూడండి పిలుపు రాష్ట్రపత్రికలో ఒక వాక్యం చెప్పిస్తాను నీ ప్రభుగా అట్లా ఉంటే నువ్వేది ఎట్లా పిలుపు రాష్ట్ర పత్రిక రెండవ అధ్యాయము చూడండి ఒకసారి పిలుపు రాష్ట్ర రెండవ అధ్యాయము ఐదు నుంచి ఏడవ శాం క్రీస్తు వేసిన కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండు చాలా ఆశ్చర్యం కదా క్రీస్తు కలిగిన మనసు కలిగి ఉండండి అంటే దాసునికి మనసు క్రీస్తు కలిగిన మనసు అందుకే నీ ప్రార్థన ప్రభు నా మనసు తొలగించిన అయినా క్రీస్తు కలిగిన మనసు నాకు కరిగించినైనా ఏసు క్రిస్ మూడు సార్లు ఆమెన్ ఆమెన్ ఆమెన్ అంట కాబట్టి ఇప్పుడు ఏడవ వర్షంలో ఆరో వర్షంలో ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయండి దేవునితో సమానంగా వండుట విడిచిపెట్టకూడని బాధ్యమని ఎంచుకొనలేదు ఎందుకు వదలాలా ఈ లెవెల్ నేను అని అనుకోలేదు కానీ ఏడవచనం రండి మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రెత్తుగా చేసుకున్నాము అంటే ఇది మనిషికి సాధ్యము అని చెప్తుంది ఏడవచనం తర్వాత దాసుని స్వరూపమును ధరించుకోవాలా అంటే ఇది ఆటోమేటిక్గా రాదు స్నానం చేసి నువ్వు బట్టలు వేసుకుంటావు ధరించుకుంటావు ఇది విధానం కూడా అంతే శుద్ధీకరింపబడ్డ జీవితం నువ్వు నాజీలు చేయబడ్డ జీవితంలో దాసుని స్వరూపాన్ని నువ్వు ధరించుకోవాలంట ఒక డ్రెస్ వేసుకున్నట్లు వేసుకొని తను తానే రిక్తునిగా చేసుకునే కాబట్టి యేసు నాటి గొప్ప దేవుడు వా దాసుని స్వరూపాన్ని దాల్చి ఓ అని వాక్యం చెప్తుంది పిలుపు రాష్ట్ర అంత పవర్ఫుల్ గా అది మనకు చెప్పబడింది అదే రీతిగా ఈ యొక్క సేవా జీవితంలో ఉన్నవాడు లేక అవసరం లేక శిష్యులు అంటాము ఎన్ని పదాలు వాడుకున్నా కానీ సేవకులే కదా కాబట్టి సేవకులు అంటే పరిచాలకులు సేవ చేసే వాళ్ళందరూ ఎట్లా గుర్తింపు వారి వ్యక్తిగత గుర్తింపు ఒక్కటే ఏంటి అంటే నేను క్రీస్తుకి భానిసను నేను క్రీస్తికి బానిస అది మనము ఎన్ని ప్రాంతాలు చేసిన బైబిల్లో ఇది తిరిగి వస్తేనే ఉంటుంది ఎందుకంటే ఎప్పుడు కూడా మన అటువంటి ఆత్మీయ నేత్రంతో చూడలే అంటే దీని అర్థం ఏంటంటే ఈ యొక్క పాయింట్ ఆ అంటే వాడి వ్యక్తిగత జీవితం ఎట్లా ఉంటుంది ఒక బానిస లాగానే ఉంటాడు వాడు వాడికి ఇంకా వేరే మైండ్ ఉండేది బానిసకి తుల్లో ఈసారి పనులు బానిసాలు లాగున్నాడు కదా వాడు ఉదయం వరకు మట్టి దొక్కుతున్నాడు ఇటుకలు చేస్తున్నాడు అదే రీతిగా పౌల్ ఇంతగా చెప్తున్నాడు కానీ పౌలు ఒక్కడే నేను దాసాన్ని చెప్పుకుంటున్నా అప్పుడు గురించి వాళ్ళు చెప్పుకున్నాడు నేను కీర్తికి దాస పౌలు ఒక్కడే కాదు శిష్యులు కూడా చాలా మంది చెప్పుకున్నాడు నేను యాక్ రచన పత్రిక మొదటి అధ్యయము మొదటి వర్షంలో ఉంది అది ఇప్పుడు నేను చదువుతలేను మీరు తర్వాత రాసుకొని చదవండి ఎందుకంటే మీరు ఒక బయలు స్త్రీలాగా తీసుకోండి వీటన్నిటిని రాసుకోండి ఒక పుస్తకంలో భద్రపరుచుకోండి ఎందుకంటే మైండ్కి రావు ఈ వాక్యం తర్వాత రాసుకోకపోతే ఇప్పుడు యాక్కువ రాష్ట్ర పత్రిక మొదటి అధ్యయము మొదటి వర్షంలో చూస్తున్నాము యాక్కువగా అంటుండ్రు నేను క్రీస్తుకి రాసును తర్వాత కేతు రాష్ట్ర రెండో పత్రిక మొదటి అధ్యాయం మొదటి వర్షం కేతులు అంటున్నా నేను కూడా క్రీస్తుకి దాసున్ని అంటుండే అదే ఫిలిప్పు సారీ ఫిలిపుల రాష్ట్ర పత్రికలో రోముల రాష్ట్ర పత్రికలో పౌరులు నేను క్రీస్తుకి దాసుని రాసుకుంటున్నాడు అట్లనే తీతుకు రాష్ట్ర రాష్ట్ర పత్రికలో కూడా అది జ్ఞాపకం చేయబడుతుంది మొదటి అధ్యాయం మొదటి వర్షాలు అన్ని మొదటి అన్ని మళ్ళీ యాక్టో రాష్ట్రం మొదటి అధ్యాయం మొదటి వర్షము కేతు రాష్ట్ర పత్రిక మొదటి అధ్యాయం మొదటి వర్షము యోగ రాష్ట్ర పత్రిక మొదటి అధ్యామి మొదటి వచ్చినాము కిలుపు రాష్ట్ర పత్రిక మొదటి అదే మొదటి వచ్చినము తీతుకు రాష్ట్ర పత్రిక మొదటి అధ్యయనం మొదటి వచ్చినము తర్వాత యోగా పత్రికలలో నేను క్రీస్తుకి దాసరను అని వాళ్ళని వారిని పరిచయం తీసుకుంటాను ఇక్కడ నేను సాఫ్ట్వేర్ ప్రొఫెషనర్ని నేను ప్రొఫెసర్ నేను ఇంజనీర్ నేను డాక్టర్ అని పరిచయం చేసుకుంటాను కానీ వాళ్ళు అక్కడ అట్లా పరిస్థితి నేను క్రీస్తుకి బాధిస్తున్నాను పరిస్థితి కట్టిన ఐ బాండ్ సర్వెంట్ ఆఫ్ క్రైస్ట్ అని చెప్పుకుంటున్నారు కదా అంటే అది చెప్పుకొని కూడా ఇద్దాలి కదా కాబట్టి అపోస్తలు అందరూ మొదటి దశాబ్దకు క్రైస్తవులు అందరూ దాని మూడు సంవత్సరాలకు వరకు చూస్తాం మనం నాలుగవ నాలుగవ దశాబ్దం నుంచే మొత్తం కొలాసుకోవడం భక్తి అపోస్ల కారాంగత తర్వాత మూడు నాలుగు వందల సంవత్సరం తర్వాత మొత్తము ఇదంతా ఒక మెకానికల్ లైఫ్ లైక్ క్రైస్తవు చీవితం ఇంకా అక్కడ నుంచి అపోజుల బోధ క్లోజ్ అయినట్టు మంచిగా చూస్తూ ఉంటాం చరిత్రలో లోకాతీతమైన బోధలు మతపరమైన కానీ ఎర్లింగ్ అంటే మొదటి దశ తప్పు క్రైస్తవులు అందరూ వారిని దేవుని సేవ కొని దేవుని పరిచారకొని దేవునికి దాసు క్రీస్తుకి రాయబారిని క్రీస్తుకి దాసుని అని చెప్పుకున్నా అంటే వాళ్ళు వాళ్ళ గుర్తింపు అంతా క్రీస్తుతోనే ఉంది అన్నట్టు నేను క్రీస్తు వాడును నేను క్రీస్తుకి దాసున్ని అట్లా చెప్పుకున్నా నేను క్రీస్తు సేవకుని ఆయన కొరికే నేను జీవిస్తున్నా అని చెప్పుకున్నాను అన్నట్టు కాబట్టి ఈ మొదటి భాగంలో ఈ రెండు అంశాలు మనం చూస్తున్న మొదటిదిగా ఏంటంటే క్రీస్తు కలిగిన మనసు నువ్వు కూడా క్రీస్తుకు మాదిరిగా జీవించాలా పర్ఫెక్ట్గా అన్ని విషయాల్లో కుటుంబంలో ఉద్యోగస్థలంలో సంఘంలో లేక కమ్యూనిటీలో చర్చిలో కమ్యూనిటీలు అంటే నువ్వు ఉండే స్థలంలో నీరు పొరవారు దృష్టిలో అదే రీతిగా నీకు కేవలము ఒకటే గుర్తింపు ఏంటంటే నువ్వు దేవుని వివరించిన వాడు ఆయనను నువ్వు దేవునికి వేసి సేవతుంది బానిసవు లేక బానిసవు అని చెప్ప అదొకటి ఎప్పుడు నీ నోటి నుంచి ఉచ్చరించడం నేర్చుకోవాలను అని చెప్తుంది వాక్యం కానీ అది చాలా కష్టమని నేను చెప్పిన ఎందుకంటే ఉచ్చరించడం మాత్రమే నువ్వు సరే వస్తావు బానిస కాలేవు బానిసకి ఇంకా వేరే ఏ పనుడు నేను చూపించిన వాక్యంలో అదేవిధంగా వాడు ఇంటికి తొలగపోడు ఒక రెండు గంటలు యజమాన్ ఇంట్లోనే ఉంటాడు తింటాడు అక్కడే పడుకుంటాడు అక్కడే పనులు చేస్తాడు కాబట్టి ఇప్పుడు రెండవ దశకి రెండవ భాగానికి మనం పోతున్నాము నాజీలు చేపడ్డ జీవితము ఐదవ దశలో మనం ఉన్నాము ఒక దాసుని స్వరూపాన్ని జీగా జీవించడం స్వరూపాన్ని దాల్చిన మన ప్రభుకి మాదిరిగా జీవించడము ఇప్పుడు ఎట్లా జీవించాలా అనేది కొన్ని వాక్యాల నేను చూపిస్తాను ఏ రీతిగా మనము క్రీస్తుకు మాదిరిగా జీవించాలా ఎందుకు జీవించాలా చూడండి ఇప్పుడు కోరిక నా బైబుల్ కూడా చదవచ్చు రెండో కొరతలు రాసిన పత్రిక రెండో అధ్యాయము వెండ కొన్ని నష్టపత్రిక నాలుగవ అధ్యాయము ఐదవ వచనంలో అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించునుగాక ఆయన పలికిన దేవుడే తన మహిమను గుహించిన జ్ఞానము ఏసుక్రీస్తు నందు పరచుటకు మా హృదయంలో ప్రకాశించెను చూడండి ఆరో వర్షం కనుక మేము మమ్మల్ని గురించి ప్రకటించుకుంటా లేదు కానీ క్రీస్తు యేసుల గురించి ఆయన ప్రభు అనియో గురించి ఏసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియో ప్రకటించుతున్నాము కాబట్టి క్రీస్తు నిమిత్తమే మనం ఇతరులకు కూడా బానిస్తలమే అని చెప్తుందంటే అంటే మనం ఉదాహరణకి సేవా పరిచయలో అనేక పోయి ప్రార్థనలు చేసి వారి వరకు వారి ఇంట్లో కుటుంబాలలో ప్రార్థనలు మనం ఆరంభించడం అంటే క్రీస్తుతే బాధితలాగున్నాం కాబట్టి క్రీస్తు చెప్పినట్లు ఆ పని వాళ్ళ ఇంట్లో పోయి చేస్తున్నాం ఎందుకంటే ఇదంతా దేవుని యొక్క ఏమంటాము కుటుంబమే కాబట్టి తర్వాత ఈ వారి చర్యలో దేవుని బిడ్డలకి పరిచయం చేస్తున్నాము అంటే దాసుడు అది చేయడం అన్నట్టు పాయింట్ అది మనము పరిచారకం అని ప్రకటించుతున్నామని చెప్తున్నారు మేము మీ పరిచారకులమని ప్రకటించుతున్నాము అక్కడ చెప్పగలరా ఎవరన్నా నేను పరిచారకంగా అంటే వచ్చి మా ఇంట్లో టాయిలెట్స్ క్లీన్ చేయాలంటే చేయగలవా మొదటి కొరితలు రాష్ట్ర పత్రిక చూడండి ఇప్పుడు మొదటి కొరితలు రాష్ట్ర పత్రిక తొమ్మిదవ అధ్యాయం మొదటి కొన్ని రాష్ట్ర పత్రిక తొమ్మిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినాం చదవండి ఎవరన్నా లేకుంటే నేను చదువుతాను టైం పంతొమ్మిదవ వచ్చా ఏముందంటే నేను అందరి విషయము స్వతంత్రుడిన ఉన్నాను ఎక్కువ మందిని సంపాదించుకుంటే అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకుంటే నేను ఉపమాన్యుత చెప్పుకోండి ఇవన్నీ వాక్యాలు అంటే ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ నేను అందరి అందరి విషయము స్వతంత్రులై ఉన్నాను కానీ ఎక్కువ మందిని సంపాదించుకున్నట్టుగా అందరికీ నన్ను నేనే దాసులుగా తీసుకుంటుని అంటే ఎంతగా తగ్గించుకున్నాడో అని నేను పాయింట్ రెండవదిగా నేను కొంచెము తెలివిగా మాట్లాడితే ఒకరిని బొగ్గుకుంటానేమో వాళ్ళు బట్టి జ్ఞానం ఉందని చూపించుకుంటే వాడిని నేను అని భయం ఉండేది అనుకుంటున్నామని మనం మన తెలివిని ఇతరులకు చూపిస్తే యాజకులకి మన మీద అసూయ కలుగుతుంది వాళ్ళకి ఏంటంటే మతంలో చాలా మందికి అసూయ ఉంటుంది అది ఒక ఆత్మ అన్నట్టు వాళ్ళని వెంబడిస్తూ కాబట్టి మనము స్వ స్వేచ్ఛ కలిగిన వారమైనను అంటున్నాడు ఇతరులను రక్షించుకోవడానికి వరకు మనం దాసుగా ప్రవర్తిస్తున్నాం ఈ లోకంలో అంటే నిజంగా అట్లుంటేనే ప్రవర్తన వస్తుంది లేకుంటే రాదు కదా ఎవడు మీలో గొప్పవాడు అన్నప్పుడు పౌలు మన ప్రభు మాట్లాడుతున్నాడ ఎవడు మీలో గొప్పవాడు మత్ సువార్త ఇరవై అధ్యాయము ఇరవై ఆరవ వర్షంలో పౌలు మన ప్రభు ఆ విషయాన్ని జ్ఞాపం చేస్తాడు చూడండి మత్స్సు వార్త ఇరవై ఇరవై అధ్యాయము ఇరవై వచనం మీలో అలాగో ఉండకూడదు మీలో ఎవడు గొప్పవాడై ఇండగోరును వాడు మీ పరిచారణ కూడా ఇండవలను ఎన్ని వాక్యాలను ఇవ్వండి పరిచారకుడు ఇంకొక పదం అన్నట్టు దాసుడికి బట్టి మనం ఎట్లా జీవించాలా పరిచారకులను ఎట్లా జీవించాలా మనం ఇతరులకు పరిచారలకు ఉండాలా అన్న విషయాన్ని మాట్లాడుతుంది ఆ వాక్యం మన ప్రభువు కూడా తన తాను ఎట్లా రిక్తులుగా చేసుకునే చింతా మనం చూస్తున్నారు కదా మనతో చూడండి పత్రిక రెండవ అధ్యాయ పెలుపుల రాష్ట్ర పత్రిక రెండవ అధ్యాయము మూడు ఐదు వర్షాలను కక్షచేతనను వృద్ధ వృద్ధాతి చేతనలను ఏమీ చేక వినయమైన మనసు కలవాలి ఒకరికొకడు తనకు తన కంటే యోగ్యుడని ఎంచచ్చు మీరు ప్రతి వాడున స్వంత కార్యము మాత్రమే కాదా ఇతరుల కార్యాలను కూడా చూడవలను అంటే ఇతరుల కార్యాలను చూస్తున్నావు అంటే నువ్వు నిజంగా బానిసత్వము లేక బానిస గుణగణం కలిగిన వాడు అంటే నేను నువ్వు నీ పనులన్నిటి పక్క పెట్టుకుంటున్నావు స్వార్థం లేకుండా ఇతరుల బాబులకు ఆలోచించేవాడు అన్నట్టు ఇంకొక పది నిమిషాలు నేను రెండు మూడు విషయాలు చూపించి ముగించేస్తాను నాలుగవ పాయింట్ ఇప్పుడు వానిస మనుషులని సంతోషపరిచేవాడు కాదు ప్రభువుని సంతోషపరిచేవాడు అనేది నాలుగవ పాయింట్ చూడండి గళితుల రాష్ట్ర పత్రికలు చూస్తాను గళితలన పత్రిక మొదటి అధ్యాయం గలత రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదో ప్రశ్న చూడండి నేను మనుషుల దయను సంపాదించుకుని చూసుకున్నానా దేవుని దయను సంపాదించుకున్న చూసుకున్నానా ఈ ప్రశ్న మనం అందరం వేసుకోవాలా నేను మనుషులను సంతోష పెట్టకన్నానా నేను ఇప్పటికీ మనుషులను సంతోష పెట్టిన వాళ్ళైతే చూడను కాకపోయేదన ఎందుకు లెక్క ఈ ఆత్మీయ స్థితి కలిగిన వారు లెక్క దాసుని గుణగణం కలిగిన వారు వాళ్ళు ఎప్పుడు మనుషుల మెప్పు మనుషుల సంతోష కొరికే పరిగెత్తాలి యాజకుడు నైంటీ నైన్ పర్సెంట్ యాజకుడు అటే చేస్తూ మనుషులను సంతోషపరచాలని వాళ్ళు కోరుకుంటారు దేవుని సంతోషపరిచే వాళ్ళు కాదు అన్నట్టు విన అటువంటి వాడే క్రీస్తుపు దాసుడు అని ఈ వాక్యం జ్ఞాపనం చేస్తుంది అన్నట్టు బహు ప్రాముఖ్యమైనది గంగ మొదటి అధ్యాయం తర్వాత ఏ దేవునికి పరిచారకంగా ఉంటావు సేవకుంగా లేక ఇతరులకు నువ్వు సేవ పరిచయం చేస్తేనే దేవునికి నువ్వు బానిసావు అని చెప్తుంది ఈ పాయింట్స్ ఇప్పుడు చూడండి అవి పాయింట్స్ తులసి రాష్ట్ర పత్రిక నా ఫేవరెట్ పత్రిక రాష్ట్ర పత్రిక నాలుగవ అధ్యాయం తులసి రాష్ట్ర పత్రిక నాలుగవ అధ్యాయము చూడండి మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైనా ఎఫ్రా మీకు వదనములు చెప్పుచున్నాడు అంటే ఆ రోజుల్లో ఎవరిని పరిచయం చేసినా ఈయన క్రీస్తు దాసుడు ఈయన సేవకుడు ఈయన దైవజనుడు ఈయన ఆ రోజులలో ఒక సేవకుడు ఇంకొక సేవకుని పరిచయం చేస్తాడు ఎట్లా క్రీస్తు యేసు మీకు వదనాలు చెప్పుచున్నాడు నేను సంపూర్ణంగా వారిని నిలుకడగా ఉండేవాళ్ళని ఇతడు ఎల్లప్పుడూ నీ కొడుకు తన ప్రార్థనలో పోరాడుతున్నాడు చివరిగా బానిస జీవిత నిర్ద పోరాడుతూనే ఉంటాడు చివరి వరకు ఎవరి ఇతరుల కొరకు అలా సంపూర్ణ వీళ్ళు మళ్ళా మానసిక జీవితము సంపూర్ణమైన జీవితం అట్లా పరిచయం చేసుకుంటావు నువ్వు నేను క్రీస్తు దాసు మీరు ఎవరు బ్రదర్ అంటే నేను క్రీస్తుదాసు అంటే ఓహో నీ పేరు క్రీస్తుదాస అనుకుంటాడు కాదు బ్రదర్ క్రీస్తుకు దాసుడను నా పేరు క్రీస్తుదాస్ కాదు నేను క్రీస్తుకి దాసుడను ఓహో మీరు ఫాస్టర్ అంటే ఫాస్టర్ కాదు అనాలి ఎందుకంటే పాస్టరు మూడవ దశ నాలుగవ దశలని ఆగిపోతాడు మనం మటుకు తీర్మానించుకున్నాము ఈ ఐదవ దశలో చివ్వరి వరకు మనం సహించాల చివరిగా ఇంకొక భాగ్యం చూపించేసి నేను బాగా ముగిస్తాను తీతుకు రాష్ట్ర పత్రికలో అవును ఈ యొక్క బానిసాత్మక జీవితము అంటే క్రీస్తుకు బానిసగా ఉండే వాళ్ళు జీవిస్తారు అనేది తీతుకు ఎవరైనా వెళ్ళడంతా తీ మాట్లాడతారు చూడండి తీతుకు రెండవ అధ్యాయము పద్నాలుగవ వచ్చిన చూడాలి రెండవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియల ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకునేటప్పుడు తను తానే మన కొరకు అప్పగించుకోలేను దేని కొరకు ఆసక్తి చూపించినట్టే దాసుడు యజమాని కొరకు ఎంతో ఆసక్తి కలిగి మంచి కార్యము సత్కార్యం మంచి కార్యములు చేసేవాడు అన్నట్టు ఇవన్నిటిని బట్టి చూస్తే నువ్వు దాసుని స్థితికి ఎదిగినవా లేదా అనే అంటే దేవుని పక్షంగా ఉండేవాళ్ళు నాజులు చేపడ్డేవారు ఎట్లా ఉంటారంటే సత్కారం చేయడానికి ఎక్కడ దీక్షతో ఎక్కడ ఆసక్తితో వాళ్ళు ఆ నిలకడగా ఉంటారు అన్న విషయాన్ని అది జ్ఞాపకం చేయబడుతుంది అన్నట్టు ఇంకొక అవకాశం అంటే ఆ ఈ యొక్క మానిసకో జీవితంలో ప్రభు కొరకు రీతిగా సంపూర్ణంగా నువ్వు సమస్తాన్ని పెంటుప్పగా ఎంచుకొని లోకాన్ని సంపూర్ణంగా ధృణీకరించుకొని ఆయన కొరకు జీవిస్తావు అనేది నెక్స్ట్ పాయింట్ నేను వాళ్ళ భవిష్యత్తులో మనం ఏదో ఒక రోజు వీటిని చూస్తే ఆ నెక్స్ట్ టైం భవిష్యత్ అనుకుంటే అది లాస్ట్ పాట అయిపోతుంది మనిషత్వ జీవితం ఇది రెండో భాగం మనం చూస్తున్నాము ఒకవేళ నెక్స్ట్ టైం మనం ఎప్పుడున్న దీని గురించి ధ్యానించినప్పుడు అంటే అది లాస్ట్ అయిపోతుంది అన్నట్టు వాటి దాన్ని మిస్ కాకుండా చూసుకోండి ఎందుకంటే టోటల్గా మనం సంపూర్ణంగా ప్రభుత్వ వరకు హీల్డ్ అయిపోయినట్లు అన్నట్టు ఫినిష్డ్ అయినట్టు అది అర్థం అంతం వరకు సహించిన వాడు కాబట్టి ఏ రీతిగా ఈ లోకంలో ఉన్నప్పుడు మనము సంపూర్ణంగా ఈ లోకాన్ని విడిచిపెట్టేసి లోక భాగ్యాలు విడిచిపెట్టేసి క్రీస్తుకు దాసోహం అయిపోయిన వాళ్ళం అన్నట్టు తర్వాత దేవుని కుమారులు ఎవరు అంటే ఒక వాక్యం ఉంది నేను తలా చూపిస్తే ఇప్పుడు చూపించాను రెండు వాక్యాలు ఉన్నాయి దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఈ సృష్టి ఈ సృష్టి ఇది వరకు మిగిలిన ఆపేక్షతో ఎదురు చూస్తున్నది అది మూలుగుతా ఉన్నది దుఃఖంతో వేదనతో ఎవరు నన్ను విమోచిస్తారా కాబట్టి ఏ రీతిగా ఆ వాళ్ళు ఆయన కొరకు అంటే ఈ సృష్టి ఎందుకు ఎదురు చూస్తుంది ఈ దేవుని కుమారుల గురించి ఎవరు దేవుని కుమారులు అంటే ఐదవ దశకి ఎదిగిన అది నేను నెక్స్ట్ టైం మనము మళ్ళీ తిరిగి కలుసుకున్నప్పుడు ఆ విషయాన్ని నేను వాక్యపరంగా నీకు చూపిస్తాను ఎందుకంటే మనలో బలనేత ఒకటి ఉంది ఏంటంటే వాక్యంలో ఉంటేనే నమ్ముతాం వాక్యం స్వీకరిస్తాం కానీ స్వీకరిస్తాం కానీ పాటిస్తున్నామా ఇన్ని వాక్యాలు వింటున్నాం ఎన్ని పాటించామని చెప్పండి ఇవన్నీ నువ్వు కొన్ని సంవత్సరాల నుంచి నీ ఆత్మీయ స్థితి ఏ లెవెల్కి ఎదిగిపోయాడుదో ఆత్మీయ ప్రపంచంలో దేవు నిన్ను ఒక ప్రాధానిగా నిలబెట్టేవాడేమో నువ్వు ప్రధానిగా నిలబడితే ఏమవుతుంది తెలుసా దుష్ట శక్తులన్నీ వింటాయి మాటలు ఇంకా నువ్వు అధికారి కాబట్టి వాటికి తెలుసు న్యాయ విధానం క్రైస్తవులకే తెలియదు న్యాయ సేవకులకే తెలియదు న్యాయ విధానం వాటికన్నిటికీ తెలుసు దుష్ట శక్తులకి అరే ఇతను ప్రధాని ఇతని మాట నేను వినాలా ఇతను వినకపోతే నాకు తీర్పు భయంకరమైన తీర్పు అని భయపడతాయి అవి దురాత్మ అందుకే వద్దు నా నా దగ్గరికి రావద్దు అని చెప్తుంది నామే చేయ నాకు ఒకసారి దయ్యం పట్టిన వాడిని తీసుకుపోయినప్పుడు ఏ నామే చేయబెట్టకు అని అట్టు దయ్యం అది దూరంగా రాకు దూరంగా కానీ ఉఫన వదుతున్నది ఈ ఉఫన ఎందుకు వదుతున్నాడు గట్టిగా వదుతున్నాడు గాలి అంటే మన అగ్ని ఆరిపోదాగా వాడు వదుతా ఉన్నాడు ఆరిపోదు కదా ఒక్కసారి వాడి తల మీద పెడితే ఏమవుతుంది డప్పున పడిపోతాడు ఎందుకు ఎంత పవర్ఫుల్ ఉంటుంది అన్నట్టు అది నీకు అటువంటి పనిచర్య ఆ రోజు అయినదే జస్ట్ నేను అడుగు పెట్టనే టప్పుడ నా దగ్గరికి రాకు నువ్వు దూరంగా ఉండదు రావద్దు అది వేయబెట్టి ప్రయత్నిస్తుంటాడు దయ్యం పెద్దగా అరుచుకుంటా కూడా ఉల్టా అరిసేస్తే అప్పుడు అది ఫిల్ అయిపోతుంది అన్నట్టు విడిచిపెట్టు పోయి వెళ్ళిపోంటే వెళ్ళిపోతుంది అంతే అది బీరం లేదు నీతో బేరమైంది నీకు ఆజ్ఞపిస్తా వెళ్ళిపో అంతే నేను ఎవరో నీకు తెలుసు ఆత్మీయ ప్రపంచాన్ని ఎవరో నీకు తెలుసు నా లెవెల్ ఏదో నీకు తెలుసు వెళ్ళిపో సైతానంటే నాకు పౌలు తెలుసు ఏసు ప్రభు తెలుసు యువడు ఆత్మీయ ప్రపంచంలో నీకు అడ్రస్ లేదు అని తరమేసింది ఆ ఇద్దరు యవనస్తులని మళ్ళీ వాళ్ళ యాజకులు యవనస్తులు ఇక పోయేనా యాజకుడు ప్రధాన యాజి యాజకుడు ఆయన పిల్లలు వెళ్ళిద్దాం వాళ్ళు వాళ్ళ బట్టి వాడి బట్టలని ఇలా చింపిడేసింద దుష్టాత్మ వాడు దిగంబరులుగా పరిగెత్తిపోయిన అంటే వారు అంతరంగంలో కూడా అట్లనే ఉన్నారు అన్నట్టు పాపంలో దిగంబరులు అంటే పాపం కదా ఆదమ్మ వాళ్ళు దిగంబరు పాపం చేసినారు కాబట్టి అది పాపం యొక్క పరిణామం అన్నట్టు లేక చిహ్నం అన్నట్టు దిగంబరత్వం అంటే పాపానికి చిహ్నం అన్నట్టు కాబట్టి వచ్చే వారంగా నేను మీకు విశేషాలు చూపిస్తా బహుశాది లాస్ట్ పాటు కావచ్చు నాజలు చేపట్టే జీవితము ఐదవ దశ క్రీస్తుకు బానిసగా ఉండడము క్రీస్తుకి దాసుడుగా ఉండడము అది ఏంటంటే టోటల్గా ఈలో కనిపిచ్చిపెట్టి ఆయనకి సమర్పించుకొని జీవించడం అంటే బాధ్యతలు నిర్వర్తించకపోవడం కాదు బాధ్యతలు నిర్వర్తించాలి కుమారుని బాధ్యత కుమార్తె బాధ్యత భార్య బాధ్యత భర్త బాధ్యత అవన్నీ నేను బాధించాలి దాన్ని దాన్ని నా బాధ్యతలు నెరవేర్చాలి అది నెరవేర్చు హానోకు నెరవేర్చే కదా ఆయన పిల్లలు లేరా మెత్తు చేయలే ఆయన కుమారుడు మెత్తు చేయల కుమారుడు లేమెకు లేమెకు కుమారుడు నువ్వు అవు కదా అది హానుకు మూడు వందల సంవత్సరములు దేవునితో ఎట్లా నడిచిండు ఆ నాలుగవ ఐదవ దశకి రాకపోతే అసాధ్యం అన్నట్టు నడవాలంటే నువ్వు బానిస కావాలి ఎప్పుడు ఆయన దగ్గరనే ఉపమాన రీతిగా చెప్పాలంటే యజమాన్ దగ్గర ఒక కుక్కపిల్ల చేయింటూ కట్టబడినట్టు కుక్కపిల్ల ఆయన ఎక్కడ పోతేనట్టు ఆయన పోతుంటుంది అంటే ఇంకా నీకు ఇంకా వేరే ఏమన్నట్టు దీనికి నీకు ఇంకా వేరే మనసే లేదన్నట్టు కాబట్టి అటువంటి దశకి రావాలని ఎంతమంది కాశ ఉందని నాకైతే తెలియదని నేను ప్రయాసపడుతున్నాను అది సాధించుకోవాలని చెప్పి ఎన్నో ఆ గుణగణాలన్నీ పొందుకుంటున్నాను ఎందుకంటే ఇంతక నేను చూపించిన ఇవి నువ్వు పొందుకోవాలా ఇచ్చేది కాదు ఎవరు ఇస్తారనేది కాదు నువ్వు పొందుకోవాలా నువ్వు ప్రయత్నం చేయాలా ఈ గుణగణాల గురుకు సత్కార్యం చేయడంలో నువ్వు ఆసక్తి చూపించాలా ఇసుకని వచ్చేలాగా అనుకోండి ఎందుకు వేస్ట్ చేస్తున్నావు ఈ పైసలు ఆ డబ్బులు మనమే పెట్టుకుంటే మనకు ఎంతో పనికి వస్తాయి కదా ఖర్చు పెట్టాలి వీళ్ళ మీద ఖర్చు పెట్టాలా అంటే ఇంకా ఆ దశ రాలేదన్నట్టు ఇస్కర్ యోత్ యూధ దశ నుంచి బయటకు రాలేదన్నట్టు ఈరోజు నేను ఈ కాలంలో మనం చూస్తున్నాం ఇష్కర్ యోత్ యూద చీకటి ప్రపంచంలో ఒక ప్రధాని అయిపోయాడు నేను ఒకసారి వాక్యం చూపించిన మీకు నేను ఇష్కర్ యోత్ యూద ఒక మనిషి అయ్యి సంపూర్ణంగా సైతాన్గా మారిండని నేను ఒక వాక్యం చూపించిన అది భయంకరమైనది ఎందుకంటే ఒకసారి వెలిగి పడిపోయిన వాడిని బాగు చేయడం అసాధ్యం అని ఎందుకు చెప్తుంది అంటే హిస్కర్ లాంటి వారి కాదు కేసు అన్నట్టు ఎట్టి పరిస్థితుల్లో హిస్కర్ యోత్ యూధం అవకాశం పొందక సూసైడ్ చేసుకొని చనిపాడు కదా కాబట్టి ఈరోజు ఆత్మీయ ప్రపంచంలో అంటే చీకటి ప్రపంచంలో సైతానికి వాడు లెఫ్ట్ హ్యాండ్ లాగా ఉన్నాడు సంపూర్ణంగా సైతాన్ గా నేను ఒకసారి వాక్యం చూపించాను ఇస్కర్ యోత్ యోధ సాతానుడు అని వాక్యం అంటే సాతాను కుమారునిగా సంపూర్ణంగా తయారయం మనం మటుకు దేవుని కుమారులుగా సంపూర్ణంగా తయారవుతున్నాం రాజీని జీవితంలో ఐదవ దశకి నువ్వు సంపూర్ణమైన కుమారుడుగా తయారు కావాలా ఎప్పుడైతే నువ్వు సంపూర్ణమైన కుమారుడుగా తయారవుతావో అప్పుడే నువ్వు వారసుడవు లేకపోతే నువ్వు బానిస దశకు వచ్చి సంపూర్ణంగా జీవించకపోతే ఆయన కొరకు బానిస దశ నుంచి వారసత్వం అంటే వారసు అంటే కుమారుడులాగా తయారు కావాలా అనేది వాకేం హెచ్చరిస్తుంది కానీ ఆడవరకు చాలా మంది పోరాని నేను చూపించను ఎందుకు లక్షా నలభై నాలుగు వేల మంది దేవుని కుమారుడు వీరి ప్రత్యక్ష వరకు ఈ లోకం ఎదురు చూస్తూ ఈ సృష్టి మెదల ఆసక్తితో అపేక్షిస్తుంది మనకు ఎదురు చూస్తుంది అది మూలుగులతో బాధతో వేదనతో అనుభవిస్తూ ఉంది ఎవరు నేను ఏసు ప్రభు విమోచన ఆరంభించి నీ చేతికి అప్పగించిపోయింది ఇప్పుడు నువ్వు అన్నింటినీ విమోశించుకోవడం మనుషుల పాపంలో క్షమించిన ప్రార్థిస్తే ఆయన నీ ప్రార్థన వింటాడు కొంచెం కష్టమే నేను చెప్పిన వాక్యాన్ని స్వీకరించడం అండ్ దాని కూడా ఒక టైం వస్తుంది ఏ వాక్యమైనా కానీ ఆధారం చెప్పాం కదా మనం మన గ్రూప్లో ఇది బైబిల్ స్టడీ కాబట్టి కాబట్టి ఇదనం తీర్మానించుకుందాం ప్రభు నా ఆత్మీయ స్థితి ఎక్కడికి వచ్చింది చూపించి తండ్రి నేను నేర్చుకున్న ఆశపడతా నేను విరవీగుతున్నాను నా లోహా అబ్బాయిగా నిండిపోయింది ప్రభావ తగ్గింపుతనం లేదు ప్రభు తను తన తీసుకుని మీరు ఈ లోకంలోకి వచ్చి గొప్ప భాగ్యం నేర్చుకోలేని నేనా సామాన్య మీరు మీరు వానిసలాగా లేక దాసుని రూపం దాల్చి ఈ లోకానికి వచ్చి రెండు మేమెందుకు విధానము మాట్లాడడం కా ఆత్మ అతిశయించే ఆత్మ మాకు బహు దూరంగా ఉండదు కాక ఏ శ్రీ క్రీస్తు పరిషుదనామం ప్రవ్వ మా అందరితో మాట్లాడేందుకు నీకు వర్ణాలైనా ఇది అతిశంగా మేము వీటిని ధ్యానిస్తూ మా నిద్రలో మేము ఉంటుండగా మీతో సంభాషించేలా కలల రూపకం మాటలు మాట్లాడండి నేను ఎక్కడో చూపించు ప్రవ్వ నా గొప్పతరం నా వ్యక్తిగత గుర్తింపు కొరకు ప్రయాసపడుతున్ననా లేక ప్రతిసారి మీ గుర్తింపు నేను పొందుకొని ప్రయాసపడతానన్నా రాసుడు మీ గుర్తింపు కొరకు ప్రయాసపడతాడు మీ గుర్తింపు ధరించుకొని ప్రయాసపడుతున్నాను ఒక వాక్య ప్రకారంగా కాబట్టి జీవితము మాకందరికరించి నడిపించి విన్నవారిని ఆశ్రయించండి బ్రహ్వా ఇది కష్టకరమైనది కానీ అసాధ్యమైనది కాదన్న విషయం జ్ఞాపం చేసుకుడుతున్నాం బ్రహ్వా మేము అందరం కొరకు ప్రయాసపడి మీ నుంచి బల నమ్మకమైన మంచి దాసుడా మంచి దాసురాలా అన్న అభివృద్ధి కొరకు ఆసక్తితో ప్రయాసపడేలాగన మమ్మల్ని అందరూ సిద్ధపరచుకోమని రాత్రి మనిషి గల దేసి వెహికల్ వేసి మని సిద్ధించడానికి సహాయపడమని ఏసుక్రీస్తూ పరిశుద్ధన ఉన్నారు ప్రార్థించున్నాము తండ్రి ఆమె మన ప్రభు ఏసు కలిసి యొక్క కృప సమాధానము నడిపింపు మనందరికీ సదాకాలంతో అందరికీ అండ్ గుడ్ నైట్ అందర్ ప్లేస్టర్ బ్రదర్స్ అందరు ప్లేస్